కాబట్టి మన ఉల్లాసాలు ఎంతసేపు ఉల్లాసాలు అలా పోతాయి కాబట్టి మనస్సు యొక్క ఒక స్థితి మానసిక స్థితి మానసిక స్థితి దృశ్యం ద్రష్ట ఈ మానసిక స్థితి మారిపోతుంది ఉల్లాసం పోయి దుఃఖం వస్తుంది దాని స్థానంలో దాని స్థానంలో మరొక బెంద్ వస్తుంది ఒక కామను వస్తుంది ఇవన్నీ వస్తుంటే కొత్త అవన్నీ దృశ్యాలు ఆ వాటిని దర్శించే సాక్షి ఉన్నాడే వాడు చేంజ్ కాబట్టి ద్రష్ట చేంజ్ దృశ్యము చేంజ్ఫుల్ ద్రష్ట అన్డివైడెడ్ దృశ్యము డివైడెడ్ ద్రష్ట టైమ్లెస్ దృశ్యము టైం బౌండ్ ఓకే ద్రష్ట సత్యము దృశ్యము మిథ్య కనబడేది తప్ప ఉన్నది కాదు కానీ అజ్ఞానం అంటే ఏంటి నేను టైమ్లెస్ నేను అన్డివైడెడ్ నేను చేంజ్ అని తెలుసుకోలేక దృశ్యమునందుండే చేంజెస్ డివిషన్స్ టైం బౌండ్ నేచర్ తన నెత్తిమీద వేసుకుని వీడు సంసారి అయి ఉంటాడు ఇది అజ్ఞానం ఉంటుంది సరిపడిందండి కొత్తగేవేతి లక్షిత అజ్ఞానం చేత అలా ఉంటాడు కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించాలి సో ఆత్మవ్యతిరేకైన అసత్వం ఆ ద్రష్ట యొక్క స్వరూపమైన ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు ఆత్మచైతన్యమే ఉన్నది సపోజ్ మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారనుకోండి ఆత్మచైతన్యమే దేవుడి రూపంగా మీ చేత పూజలు అందుకుంటుంది మీరు దెయ్యాన్ని తీడుతున్నారనుకోండి ఆత్మచైతన్యమే దెయ్యమై మీ తిట్లని అందుకుంటే మిత్రుడని మీరంటే ఆత్మచైతన్యమే మిత్రుడు ఆత్మచైతన్యమే శత్రువు ఆత్మ చైతన్యమే పుణ్యము ఆత్మ చైతన్యమే పాపము వాస్తవంలో అది ఏమీ కాదు జరపడిందండి రజ్జు సర్పవతు ఆత్మని కల్పితానాం ఎందుకంటే రజ్జువు మందుండే సర్పము అది దాని గురించి మీరు ఎన్ని కథలు చెప్పినా రజ్జువుండే సర్పం కల్పితమే కానిది యథార్థము కానే కాదు ఆత్మానంచ కేవలం నిర్వికల్పం యో ఎవడైతే ఆత్మ కేవలము అంటే అద్వితీయము రెండవది లేనిది అంటే నిర్వికల్పము వికల్పములు లేనిది వికల్పములు అంటే ఏమిటి డివిజన్స్ చేంజెస్ టైం బౌండ్ అవి వికల్పము అవేమీ లేవు వికల్పములు అంటే డివిజన్స్ అవేమీ లేవు ఇప్పుడు సరస్సుకు వెళ్ళారు వెళ్తే అదుగో తరంగాలు పిల్ల తరంగాలు పెద్ద తరంగాలు కెరతాలు బ్రేకర్స్ సర్ఫ్ బుడగలు తుడిగుండాలు అని ఇవన్నీ మీరు డిస్క్రైబ్ చేశారు దాన్ని వికల్పంలో ఉంటారు వాస్తవంలో యథార్థంగా ఉన్నాయండి ఇవన్నీ నీటిలో అక్కడ ఉన్నది నీరే ఆ నీరు స్పేస్లో ఇలా కనపడేపటికి దానికి తరంగా ఉన్నది పేరు పెట్టారు నీరు ప్లస్ స్పేస్ ఈక్వల్ టు స్పేస్ టైం టైం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ నీరు తప్ప ఇంకేం లేదు అంభోయథ సలిలమేవీ తత్సమస్తం భవభూతి మహాకవి అంటాడు తోట ఆవర్త బుద్భుద తరంగమయాన్ వికారాన్ అంభోయథ ఆవర్తము అంటే సుడుగుండం సుడుగుండం అన్నా ఏదన్నా కూడా మీరు అది నీరు తప్ప మరేది కాదు కాబట్టి మీరు ఆ బ్రదర్ అన్నా సిస్టర్ అన్న భార్య అన్నా ఏదన్నా కూడా ఆత్మచైతన్యం తప్ప మరేది కాదు ఆత్మతత్వం అనేది కాదు దట్ ఈస్ ది ట్రూత్ సర్వము ఆత్మచైతన్యం ఆత్మరూపులే దేహములు కనపడేవే కానీ మిథ్య అవి సత్యములు కానే కావు ఏ చైతన్యంలో దేహములు భాషిస్తున్నాయో ఆ చైతన్యమే సత్యము ఎవడైతే ఈ నిర్వికల్పమైన అద్వితీయమైన ఆత్మను తెలుసుకుంటాడో ఎలా తెలుసుకుంటారండి తత్వేనా శృతిత యుక్తిత అండ్ యథార్థంగా తెలుసుకోవాలండి తత్వంగా తెలుసుకోవాలి అంతేకాని దాన్ని మీరు కల్పనల రూపంగా తెలుసుకోకూడదు ఈ పుణ్యం పాపం ఇప్పుడు పుట్టాడు నుంచి వచ్చాడు ఈ క్రితం జన్మలో అది మళ్ళీ జన్మలో ఇంకోటి అవుతాడు వట్ దిస్ అలా అది ఆత్మ ఎందుకు అవుతుంది ఆత్మ కల్పితమైనటువంటి ఒకనొక ఈగో ఒక ఫ్యాంటమ్ లైక్ ఈగో ఇప్పుడు సినిమా ధర మీద ఒకడు ఉంటాడు ఇప్పుడు సినిమాకి లేటుగా వచ్చాడు వచ్చి కూర్చున్నాడు సరే వాడు ఎవరా అంటే వాడా వాడు హీరో బావమద్దు అని వీడికి చెప్పాలి అలాగా వాడు వీడు పెద్ద విజ్ఞానాన్ని వాడికి బోధిస్తున్నాడు వాడికి ఏం తెలియదు అజ్ఞాని వీడు విజ్ఞాని ఏమిటి వీడి విజ్ఞానం అక్కడ ఉన్న ఎవరో వీడికి తెలుసు వాడి చుట్టుపూర్వతాలు తెలుసు వాడి బావంబద్దు అన్నీ తెలుసు ఆహా ఏమి విజ్ఞానం అది విజ్ఞానం అంచేతనే విద్వాంసుడు అనే మాట వినగానే ఎవటోలా అయిపోతుంది మనస్సు ఎందుకంటే వీడు విద్వత్తుంతా కూడా మిథ్యా దాంట్లో ఏమి సారం ఉంది ఏం విద్వత్తు నాకు అర్థం కాదు సార్ అయితే అలాగా తోసిపుచ్చేస్తే ఇంకా లోకంలో లోకంలో మీరు ప్రవేశించటం అనవసరం అది యథార్థం కూడా అంచేతనే లోకంలో ప్రవేశించకుండా లోకాన్ని నుంచి విడిపోయి దూరంగా బతకాల్సిందే కానీ లోకంలో ప్రవేశించితే మీరు సత్యానికి దూరం అయిపోతారు అంతే లోకంలో ప్రవేశించకూడదు ఎనీవే సో తత్వేన తత్వేన లేదా ఆత్మను తత్వంగా తెలుసుకోవాలి నేను కర్తను నేను భోక్తను అని ఏ ఏమిటది కర్తృత్వం భోక్తృత్వం ఆత్మ ఆత్మస్వరూపం తెలుసున్నవాడు అనదగ్గ మాటలా ఇది శివశివ మంగళం ఎందుకంటే అకర్తృ అభోక్తృ శ్రీకృష్ణుడు ఏమన్నాడు అహంకార విమూఢాత్మ కర్తాహమితి మందిదే అన్నాడు అహంకారము చేత వ్యామోహితమైన వ్యామోహమును పొందిన అంటే డెల్యూడెడ్ అంతఃకరణ ఎవరికో వాడు నేను కర్తను అనుకుంటాను సో ఆ ప్రకరణంలోకి వచ్చి అహంకర్తా అన్నారంటే మేము మీరు ఏం మాట మాట్లాడుతున్నట్టు ఆ ప్రక ఆ ప్రకరణంలో అసలు అలాంటి మాట మాట్లాడుకో ఇప్పుడు స్పీకర్ ఉన్నారనుకోండి అసెంబ్లీ స్పీకర్ వాడు ఓ పక్షాన్ని ఇంకో పక్షం వాళ్ళతో దెబ్బలాడినంటే అవనుకుంటారు ఏమిటండి వాడు పార్టీ వాళ్ళు చేస్తే ఒప్పుకుంటాను కానీ ఈ స్పీకర్ ఉన్నవాడు ఓ పక్షాన్ని చేరి ఇంకో పక్షంతో దెబ్బలాడుతున్నాడు ఏమిటి అవ్వా ఏమిటి వీడి అని ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు అలాగే భగవద్గీత చదువుతున్నాను అంటాడు ఎంతకాలం చదువు నేను గత పదిహేను ఏళ్ళ నుంచి చదువుతున్నాను భగవద్గీత పదిహేను ఏళ్ళ నుంచి భగవద్గీత చదివేస్తున్నాడు పదిహేడేళ్ల క్రితమే కఠోపనిషత్తు పాఠం వినేశాడు ఉపనిషత్తులన్నీ ఫినిష్ చేసేసి కూర్చున్నాడు కానీ నేను కర్తను అంటాడు ఇక్కడ ఏమిటండి ఇది ఏమిటి చదివాడు ఏమిటి విద్వత్ వాట్ కైండ్ ఆఫ్ విద్వత్ కనీసం ఇంకా కర్తృత్వ భావం పోలేదయ్యా ఆ ఉపనిషత్ విద్య ఇంకా మనస్సుకి పట్టలేదు ఆత్మ అకర్త అని ఉపనిషత్తు చెప్తోంది కానీ నాలో ఇంకా కర్తృత్వభావం పోలేదు ఆ ఈశ్వరుని కృప వల్ల ఎప్పటికైనా పోతుందేమో అలా మాట్లాడితే గాడ్ బ్లెస్ వీ అండర్స్టాండ్ కానీ వాడు అలా అన్నారు నేను కర్తను ఎక్కడి నుంచి పొత్తుకు చెరు అర్తృత్వం అంటే ఏదో సమర్థించే ప్రయత్నం చేస్తారు ఒకసారి ఏదో పది మంది సమావేశం అవుతాం అంటే బ్రహ్మచారులు సన్యాసులు అందరూ కూర్చుని ఉన్నారు ఓ మూలం నేను కూర్చుని కూర్చుని ఉంటే ఈ కర్తృత్వం ప్రసక్తి వచ్చింది ప్రసక్తి వస్తే నేను కలగజేసుకోను ఈ ఏదో వాళ్ళ మామూలుగా కూర్చుని ఉంటాను నేను జనరల్గా డిస్టర్బ్ చేసి వాళ్ళు ఏదో మాట్లాడేసుకుంటున్నారు ఆ మాట్లాడుకుంటున్నదంతా కూడా ఇట్ ఈస్ అవుట్ రైట్ ఫాల్స్ ఎందుకంటే కర్తృత్వం ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు ఒకప్పుడు ఉండే ఒకప్పుడు ఉండకపోతుంది అది ఏమి సిద్ధాంతం ఎక్కడి నుంచి ఈ సిద్ధాంతం ఈ సార్ బెటర్ సో ఇదేదో మాట్లాడుకుంటున్నా అల్టిమేట్గా నన్ను అడిగారు నన్ను అడిగితే నేను ఏం చెప్పను ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్తే కొంచెం ఆలోచించుకునేందుకు అవకాశం అయినా ఉంటుంది సో నా పృష్ట కశ్యచిత్ బ్రూయా అడగకుండా ఏమీ చెప్పకూడదు పృష్ట అడిగిన తర్వాత చెప్పకుండా ఉండకూడదు అనేదో ఒక నియమం ఉంటుంది సో అడిగితే నేనేం చెప్పాను చూడండి మీరందరూ కూడా భగవద్గీత చదివారు కదా చదివాము ఓ వాక్యం చెప్తాను మీరు దాన్ని లెక్క అంచనా వేసుకోండి ఏమిటా వాక్యము అహంకార విమూఢాత్మా కర్త అహంకే ఇలాంటిది ఇంకా ఇంకా ఇవో ఉన్నాయి ఇలాంటి వాక్యాలు ఇంకా ఉన్నాయి నాకు గుర్తులేదు కానీ ఇప్పుడు సో ఇది ఒక్కటే గుర్తుంది ఇది మూడో అధ్యాయంలో ఉంది పద్నాలుగో అధ్యాయంలో మరో వాక్యం అవుతుంది అని చెప్పాను ఇది అహంకారమే మూఢాత్మకతాహండి ఇది మూడో అధ్యాయంలోనూ అక్కడ ఉంది పద్నాలుగో అధ్యాయంలో ఇంకో చదువుతుంది ఇంకో వాక్యం ఉంది సిమిలర్ సో ఈ వాక్యం చెప్పాను చెప్తే అదే ఏమంటే అన్ని సందర్భాల్లోనూ అదే వాక్యమా ఏమో నువ్వు చెప్పు అన్ని సందర్భాల్లోనూ అదే వాక్యం సత్యం వదా అండి అన్ని సందర్భాల్లోనూ అదే వాక్యం అదేవో నువ్వు చెప్పు యూ డిసైడ్ కానీ ఇంకేం చెప్తామండి అంటే మరి వ్యవహారం నిన్ను వ్యవహారం ఎవరు చేయమన్నాడు వ్యవహారం ఎవరు చేయమన్నాడండి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే పచ్చని ఇది తినండి ఇది తినద్దండి అని అంటాడు అనుకో డాక్టరు మీరు తినదున్నారన్నది ఒకవేళ తినేస్తే ఏం చేయాలండి అని అడిగితే తినద్దు తినద్దండి ఉంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు కాబట్టి సో తత్వే నయోవేద ఆ తత్వాన్ని యథార్థంగా ఎవడైతే తెలుసుకుంటాడో ఎలా తెలుసుకో అలా తెలుసుకోవాలి అంతేకాని ఉరికే కచ్చాపచ్చ తెలుసుకుంటే కూదరు కచ్చాపచ్చ అంటారు అదొక ఎక్స్ప్రెషను దాని అర్థమేంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్ బట్టి మీరు తెలుసుకోండి సో అన్నం ఉడికితే శుభ్రంగా ఉడకాలి ఓ మూల ఉడికి ఓ మూల ఉడక్క అలాగ ఉంటే తినలేరు అలాంటి మిడిమిడి జ్ఞానం వల్ల ఉపయోగం లేదు సో యూ హ్యావ్ టు నో ఇట్ ఫామ్లీ అండ్ క్లియర్లీ క్లారిటీ ఉండాలి ఎలా తెలుసుకోవడం శృతితో యుక్తి తశ్చా శృతి ఉపనిషత్ గీత యుక్తి యుక్తి ఉండాలి కొంతమంది గీత పారాయణ అని మొదలు పెడతారు ఎందుకండి పారాయణ ఎందుకండి గీత పారాయణ వల్ల ఏమిటి ఉపయోగం సంస్కృతం వచ్చినవాడు పారాయణ చేస్తే కనీసం తప్పులు ఉంటుంది సంస్కృతం దానివాడు పారాయణ చేస్తే ఆ శోభ కూడా ఉండదు వాడు అన్ని తప్పులు తడక పారాయణ చేస్తాడు వాడికి ప్రొనౌన్సియేషన్ కూడా రాదు ఎందుకు చరణ్ అనవసరం కదా అంటే కాదండి పారాయణ చేసుకుంటే మైకులో ఎందుకు చేయడం నువ్వు గుర్తించేసుకో మైక్లో ఎందుకు చేయడం మైకులో చేసేవాడు తప్పులు లేని వాడు మైక్లో మాట్లాడేప్పుడు కాషస్గా మాట్లాడద్దండి మైక్లో శ్లోకం చదవమన్నారు నాకు రాదండి అని నోరు మూసుకువడమో ఏదో చేయాలి లేకపోతే శుభ్రంగా వచ్చింది ఏదో చదవాలి అంతేగాని తప్పులు తడక చదవకూడదు కానీ ఆ సెన్సిటివిటీ ఇక్కడ కనపడుతుంది అడుస్తుంది అన్ని ఎవరి థింగ్ గోసాన్ ఇట్స్ ఓకే శృతి తహా యుక్తి తృతి యుక్తి పుష్కలమైనటువంటి రేషనల్ థింకింగ్ సైంటిఫిక్ టెంపర్ అవన్నీ ఉంటే కానీ తత్వాన్ని తెలియటం చాలా కష్టం అవన్నీ అవసరం ఓకే తెలుసుకున్నాకండి అక్కడికి ప్రథమ భాగం అయింది శ్లోకంలో ఇంకా రెండవ భాగం నేను చెప్పనేలేదు ఇవాళ చెప్తానని అన్నాను ఒకసారి రెండో మాట అందాం ఇంకా మొదటి మాట గురించి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకున్నాను నేను చెప్పదలుచుకున్నది చెప్పేశాను ఏం యో వేద తత్వేనా ఓకే ఎవడైతే తెలుసుకున్నాడో వాడేం చేయాలి కల్పయేత్సో విశంకి వాడు ఏం చేయాలంటే ఆ సందర్భాన్ని బట్టి మొహమాటం లేకుండా కల్పన చేసుకోవాలి ఆ సందర్భాన్ని బట్టి మొహమాటం లేకుండా కల్పన చేయాలి గంగానది తీరాన్న నిలబడి ఉన్నారనుకోండి నిలబడి ఉన్నప్పుడు మహాత్మాజీ నేను గంగానదిలో స్నానం చేస్తాను మీకు స్నానం చేసి ముందు చేసిన తర్వాత ఎప్పుడో దండం పెడతాను అని అన్నాడు అనుకోండి శుభం భూయాతనైనా నువ్వు చేసి స్నానం చేయి అని చెప్పాలి అంతేగాని అక్కడ అప్పులన్నీ ఒకటే పృథివీ అప్పు ఒకటే అని అలా చెప్పవచ్చు అక్కడ ఓ కల్పన చేయాలి ఏమని కల్పన చేయాలి ఈ గంగా నది అనే అప్పులు అప్పులు అంటే అప్పులు అంటే ఏదో డెట్స్ అనుకున్నాయి జలములు అని అర్థం ఈ గంగానది అనే అప్పులు ఉన్నాయే ఇవి మామూలుగా ఇతరములైన జలముల కంటే భిన్నము ఇది పృథక్ట్ ఇది సెపరేట్ అండ్ దిస్ ఈజ్ స్పెషల్ దిస్ ఈజ్ వెరీ ప్రెషస్ వెరీ సీక్రెట్ దీంట్లో కనుక నువ్వు స్నానం చేస్తే నీ పాపాలన్నీ పోతాయి అంటే వాడు పాపాత్ముడు అనే పాపాన్ని అంగీకరించినట్టు చెప్పినట్టేంది కదా ఇవి పుణ్యం వస్తుంది అయినా నువ్వు చెయ్యి అని వీడు చెప్తాడు చెప్తుండగానే వీడికి తెలుసు నేను ఒక కల్పన చేస్తున్నాను అని తెలుసు తెలిసి కల్పన చేసి పాలిస్తాను అది వాడి ఎందు ప్రేమతో కల్పన చేసేస్తాను మీరు పిల్లల ఎందు ప్రేమతో కల్పనలు చేస్తారా చేయరా పిల్లడికి పిల్లడికి చెక్కతో చేసిన బండి ఇచ్చి ఇదిగో నాన్న బండిని తాడుగట్టి బండితో తాడుకో బండి అది కల్పన చేస్తారా చేరా అలా చలిచేయటం కల్పనలు చేయటం ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ వేబ్స్ కాబట్టి గో హెడ్ అండ్ డూ కల్పన అని అలా అయితే ఈ కల్పన ఎంతవరకు వెళ్తుందంటే ఈ సృష్టి ఉంది ఈ సృష్టికర్త ఎవడు అని అడిగాడు అడిగితే నన్ను నిర్మోహమాటంగా చెప్పమంటే నేను ఏమని చెప్తానో తెలుసిన చెప్పింది నత్య కష్టి జనిత అని చెప్పింది ఈ సృష్టికి కర్త ఎవడూ లేడు అని చెప్పింది ఈ జనిత ఎవడూ లేడు నతస్య కశ్చిత్ జనిత దీనికి జనిత అంటే సృష్టించినవాడు దీనికి ద ది వన్ హూ హ్యాస్ క్రియేటెడ్ ఇట్ క్రియేటర్ నాస్తి ఎందుకో తెలుస్తున్నా అండి ఇప్పుడు సినిమాకి వెళ్ళారు సినిమా చూస్తున్నారు అక్కడ ఒక ఒక పాయినంట్ సీన్ షోవి ఒక కరోనా రసప్రధానమైన దృశ్యం ఒకటి వచ్చింది ఏమండి ఇప్పుడు నేను అడుగుతా ఈ కరుణరస ప్రధానమైనటువంటి దృశ్యాన్ని సృష్టించింది ఎవరు అని నేను అడుగుతా అడిగితే దానికి రెండు సమాధానాలు ఉన్నాయి మూడు సమాధానాలు చెప్పచ్చు కూడా వాడి ఆ వ్యక్తి యొక్క స్థాయిని బట్టి మనం చెప్పచ్చు ఏమని చెప్పచ్చు ఏమయా పేర్లు చూపించేప్పుడు రాలేదు అది ఆ పేర్లు ఆ డైరెక్టర్ ఉన్నాడే ఆయన ఎవరో ఉన్నాడు డైరెక్టరు అదో ఆయనే సృష్టించాడు స్టీవెన్ స్పైల్ బెర్గ డైరెక్టర్ పేరులో ఉంది కదా ఆయన సృష్టించాడు చెప్పచ్చు అహో అలాగా చాలా బాగుంది అని అందరూ సంతోషిస్తారు విన్నవాళ్ళు సంతోషిస్తారు చెప్పిన వాడిని అబ్బో ఆయన బాగా విద్వాంసు అని కూడా అంటారు పేరు అన్నీ తెలిసే కదా దీనికి విద్వత్ అని పేరు ఓకే ఏమండీ ఇంకో సమాధానం అది నువ్వు సృష్టించావు నువ్వేరా ఈ అడుగుతున్నవాడే సృష్టించాడు అదిగో హీరో ఉన్నాడు కదా హీరోని ఎవడు సృష్టించాడు అంటే ఎవడు సృష్టించాడు వీడియో సృష్టించాడు ఈ చూస్తున్నవాడు ద్రష్ట సృష్టించాడు అండి ఎవరు వీడియో సృష్టించాడా అక్కడ కరువు రసాన్ని వీడియో సృష్టించాడా లేకపోతే తెర సృష్టించడా లేకపోతే స్టీవెన్ స్పైల్ వర్క్ వచ్చి అక్కడ ఏమన్నా సృష్టించాడా వీడియో సృష్టించాడండి అది రెండో సమాధానం ఈ సమాధానం అర్థమైందండి మీకు అదే ఓకే మూడవ సమాధానం ఎవడూ సృష్టించలేదు ఎందుకో తెలుసిన అక్కడ ఒక రుణం లేదు ఏం లేదండి ఎవడు చెప్పాడు అండి అసలు ఉంటేగా సృష్టించడా వంశ్యాపుత్రుని సృష్టించాడు ఆ వాక్యం ఉందండి ప్రాగమ ప్రకరణంలోనే వచ్చింది వంశ్యాపుత్ర నాయేత తత్వతో వా న మాయేయా శ్లోకం ఒకటి ఉంది దూడపదాచార్యుల యొక్క చక్కటి కారిక అది చాలా గొప్ప కారిక వంధ్యా పుత్రోజా ఐ హోప్ ఐ గెట్ ఇట్ ఉపదేశాదయం వాదాద్వైతన్న విద్యే ఏమంటే ప్రథమ భాగంలోనే వచ్చిందా శ్లోకం ఆయన కోట్ చేశారు భాష్యకారులు కోర్టు చేశారు ప్రథమ భాగంలో రాలేదు భాష్యకారులు భాష్యంలో కోట్ చేశారు ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది ఆయన ఏమైనా కోర్టు చేశారంటే వంశ గౌడపాదాచార్యుల యొక్క వాదాన్ని కారికని ఎహెడ్ ఆఫ్ కారిక రావడానికి ముందే కోట్ చేశారన్నమాట భాష్యత ఐ విష్ ఐ కుడ్ గెట్ హోల్డ్ అఫీట్ సో చాలా అద్భుతమైనటువంటి కారిక ఆ దొరికేసిందండి వంధ్యాపుత్రోన తత్వేన మాయయా వాయతే వంధ్యాపుత్రుడు ఉన్నాడు వంధ్యాపుత్రుడు అంటే ఒక అమ్మగారికి సంతానం కలగలేదు ఆవిడికి సంతానం లేదు ఏమండి ఇప్పుడు ఈ సంతానం లేని ఆవిడ యొక్క కొడుకు ఒకడున్నాడు ఆ సంతానం లేని ఆవిడ కొడుకు వాడు బయలుదేరి ప్రయాణం చేశాడు వాడి ఊరు వదిలిపెట్టి ఆ ఊరు పేరు అభావపురం ఈ అభావపురంలో వంధ్యాదేవి ఒక ఆమె ఉన్నాడు ఆ వంధ్యాదేవి ఒక కొడుకు ఉన్నాడు వాడి పేరు సో అసత్ వాడి పేరు ఇలాగే ఉంటాయి ఈ యోగ వశిష్టంలో కథను ఇలాగే ఉంటాయి నేనేదో కథను స్పిన్ చేసి మీకు చెప్తున్నాను ఈ అసత్తుడు అసత్ అనే ఆయన మంధ్యాపుత్రుడు అభావపురం నుంచి వచ్చాడు ఆయన ఒక ఆకాశ పుష్పములతో నిండి ఉన్నటువంటి అడవి గుండగా ప్రయాణం చేసి ఓ చోటకి వెళ్ళాడు అక్కడ మధ్యలో ఒక ఎండమావు ఎండమావుల సరస్సు ఒకటి కనపడింది ఆ సరస్సులో చక్కగా స్నానం అది చేసుకుని వాడేమో ఈ ఆకాశ పుష్పములతో నిండినటువంటి ఈ అడవిని దాటి ఒక ఊరు వెళ్ళాడు వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్ళాడు వాళ్ళకి సంతానం కలిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ అని ఇలాగ స్టోరీ చెప్పి ఇప్పుడు ఈ ఈ వీడికి ఈ అసత్తుకు కలిగిన సంతానము యొక్క అసలు గ్రాండ్ మదర్ ఎవరు అంటే ఇదో ఈవిడ అని చెప్పాడు ఏమండీ ఇప్పుడు దీంట్లో ఎవళ్ళు సృష్టించారు ఎవళ్ళు సృష్టిగా పోయారు కాబట్టి వంధ్యాపుత్ర నా జాయ తత్వేన నా జాయతే యథార్థంగా పుట్టడు పోనీ మాయయా జాయతే అని మాయయా వాఫిద జాయతే కాబట్టి అక్కడ ఆ సినిమా తెర మీద ఉన్నటువంటి సీన్ ఉంది అది ఎవడు క్రియేట్ చేసాడు అంటే డైరెక్టర్ క్రియేట్ చేశాడు లేకపోతే ద్రష్ట క్రియేట్ చేశాడు అల్టిమేట్గా ఆన్సరు ఎవ్వడు క్రియేట్ చేయలేదు ఎందుకు తెలుసిన అది లేదండే ఉంటే క్రియేషనా లేకుండా క్రియేషనా అది ఊర్లేదు పేరు లేదు కొడుకు పేరు సోమలింగం అనే పేరు విన్నారు కదా ఉంటే కదా కాబట్టి ఇప్పుడు తెలిసిందండి నతస్య కశ్చిద్నిత ఈ జగత్తుకి సృష్టికర్త అనేవాడు ఎవ్వడు లేడు అది వీడికి తెలుసు ఎందుకంటే జగత్తు నిద్రలో లేదు కదా జగత్తు నిద్ర తెలవగానే ఎరుక ఎందు ప్రకాశించింది అది మిథ్య అది లేనేలేదు లేనిదాన్ని పట్టుకుని దీన్ని ఎవడు సృష్టించాడు అంటే దానికి ఏం సమాధానం చెప్తారు సో నతస్య కశ్చిత్ జనిత ఇప్పుడు చూడండి పుట్టింది పుట్టుక సృష్టి అంటే పుట్టుకే కదా ఈ పుట్టు దీన్ని ఇది నాగార్జున కారికలలో ఉండే ఒక వాదం పుట్టింది అని నువ్వు అన్నప్పుడు కారణకార్యభావం చెప్తున్నప్పుడు సో సత్తు నుంచి సత్తు పుట్టిందా సత్తు అంటే ఉన్నది ఉన్నదాని నుండి ఉన్నది పుట్టిందా లేకపోతే అసత్తు నుంచి సత్తు పుట్టిందా లేకపోతే సత్తు నుంచి అసత్తు పుట్టిందా లేకపోతే అసత్తు నుంచి అసత్తు పుట్టిందా అని నాలుగు పక్షాలు ఉంటాయి పుట్టింది సత్తు నుంచి సత్తు పుట్టిందని నువ్వు ఉత్పాదక సత్తికి ఉత్పన్న సత్తికి తేడా ఏంటి ఉత్పాదక సత్ అంటే పుట్టించిన సత్ పుట్టిన సత్ రెండింటికి తేడా ఏంటి ఇది సత్తే అది సత్తే కదండి తేడా ఏముంది సో తేడా లేకపోతే ఇంక పుట్టుకే ఉంది అక్కడ ఏమండి సత్తు నుంచి అసత్తు పుట్టిందన్ను మీరు అన్నారనుకోండి సత్తు నుంచి అసత్ పుట్టింది అంటే ఇది దీన్ని వదతో వ్యాఘాతము అనే దోషంలో వేశారు ఎందుకంటే వీడు సత్తు నుండి పుట్టింది అంటూనే లేనిది పుట్టింది అన్నాడు లేనిది పుట్టడం ఉన్నది పుడుతుందా లేనిది పుడుతుందా లేనిది పుట్టడం ఏంటి ఇప్పుడు ఆ చిన్నప్పుడు మజ్జిగలలోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం కొబ్బరికాయ కూచ్చడవేయి అని అడిగేవాళ్ళం కొబ్బరికాయ ఏం చేసేవారు అంటే ఓ కొబ్బరికాయ అదేదో మొత్తానికి సంపాదించి కొబ్బరికాయ కొట్టి పచ్చడి చేసేవారు ఇంట్లో ఉమ్మడి కుటుంబాల్లో పది మంది ఉంటారు ఆ ఈ పిల్లలకి వేసేస్తే పచ్చడి రుచిగా చేస్తారు బాగా కొంచెం విధానం బావిడికాయ ముక్కలు వేసి కొబ్బరికాయ బావిడికాయ పచ్చడి మంచి టేస్టీగా వీడికి పచ్చడి వేసి ఇంకా మళ్ళీ అడగద్దని ముందే చెప్తారు అది అందరికీ సర్దుకు రావాలి అడగద్దని అదంతా వీడు కలిపి తినేస్తాడు మళ్ళీ మధ్యలో వచ్చాడు పచ్చడి కొబ్బరికాయ పచ్చడి వే అంటే పత్రం లేదు ఇంకా మనం నలుచుకుంది కదంటే నడువు వేలు నలుచుకో అని అంటే ఈ వేలు నలుచుకోండి ఏమిటి నలుచుకుంటారు అంటే ఏమి లేదు నలుచుకోవడానికి ఆ రకంగా లేని దాన్ని ఏం నలుచుకుంటారు అలాగే సత్తు నుంచి అసత్తు పుట్టిందంటే ఏమిటి పుట్టింది వంశ్య నుంచి వంధ్యాపుత్రుడు పుట్టాడు అంటే ఏం చెప్తారు దానికి సమాధానం కాబట్టి వదతో వ్యాఘాతం అయిపోతుంది అసత్తు నుంచి సత్తు పుట్టిందన్నారు అనుకోండి అంటే లేని దాని నుండి ఉన్నది పుట్టింది లేనిది అసలేదు అది కారణం ఎలా అవుతుందండి ఉన్నది కారణం అవుతుంది కానీ లేనిది కారణం ఎలా అవుతుంది కాబట్టి అది అంగీకారం కాదు తర్వాత అసత్తు నుంచి అసత్తు పుట్టింది అని మీరు అంటే లేనిదాని నుంచి లేనిది పుట్టింది వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ క్రియేటెడ్ హూ క్రియేటెడ్ వాట్ లేని దాని నుంచి లేనిది పుట్టడం ఏమిటి కాబట్టి పుట్టుక సృష్టి లేదు ఇది నో క్రియేషన్ ఇది అజాతవాదం బాంధుక్య పాఠం చదువుతుంటే ఇలాగే ఉంటుంది సృష్టి అనేది లేదు అయ్యో బాబు సృష్టి లేదంటే ఇలాగే అంటే బ్రహ్మగారు అయ్యి ఇదంతా అరే లేదంటుంటే మళ్ళీ బ్రహ్మగారు అంటాడు నువ్వు సృష్టి లేదు అయితే మరి బ్రహ్మగారు విష్ణువు బ్రహ్మగారు ఒకడు సృష్టి చేశాడు ఆయనేమో విష్ణువు యొక్క నాభి నుంచి పుట్టాడు మరి దీని మాట ఏమిటి కల్పా కల్పించ కల్పించండి ఇప్పుడు నేను చూశాను ఒక అమ్మాయి చిన్న వయసులో తల్లిపోయింది తల్లిపోతే అమ్మ పోయి పోయిందని చెప్తే కూడా అర్థం కాదు వాళ్ళు ఏమిటి పోవడం అంటే సో అమ్మాయికి అమ్మ ఎక్కడ ఉందని అడిగితే ఆ పైన ఉందని చెప్పి అక్కడ ఉందా నేను వెళ్ళాలంటే నువ్వు వెళ్ళడం కాదు మీ అమ్మే వస్తుందని చెప్తారు ఎందుకంటే వీళ్ళు కంగారు పిలిపోతారు నేను వెళ్తానంటే ఓకే ఎప్పుడు వస్తుంది రేపు పొద్దున్న వస్తుందని అంటే పడుకుని ద్రపోతుంది పిల్ల పొద్దున్న లేవగానే ఈ సంస్కారం ఉంటుంది కదా అమ్మ ఇంకా రాలేదేమని అడుగుతుంది వచ్చి వెళ్ళిపోయింది నువ్వు లేనప్పుడు వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ పైన దేవుడి దగ్గర ఏదో అర్జెంటు పని ఉండి వచ్చి వెళ్ళిపోయింది ఇదిగో నీకు పళ్ళు ఈ చాక్లెట్లు నీకు వెళ్ళింది అని చెప్తాను అవి కొనిపెట్టుకుంటాను కల్పయ్యే కల్పించాలి అలాగే వీడు ఈ సంసారి ఉంటాడు అజ్ఞానం ఉంటాడు వారికి వాడేమో కా అర్థకామాల్లో పడిపోతాడం భో డబ్బు భోగము తప్ప ఇంకేమి ఉండదు వారి జీవితంలో దేవుడు అనే మాటను ప్రవేశపెడితే ఒక డిసిప్లిన్ వస్తుంది ఒక ఉన్నత స్థితి వైపుగా అడుగులు పడ పడడం ప్రారంభిస్తాయి కాబట్టి వాడి నెట్టి మీద ఒక కల్పన ఒకదాన్ని వాడి నెట్టి మీద వెయ్యాలి ఎవడు వెయ్యాలి అంటే తత్వము తెలుసున్నవాడు వెయ్యాలి వాడికి క్లారిటీ ఉంటుంది వాడికి అధికారం ఉంటుంది అర్హత ఉంటుంది కల్పించేటువంటి అర్హత ఉంటుంది కాబట్టి అంతేగాని ఎవడి కల్పన వాడు చేసుకుంటూ పోతే అది చెడిపోతుంది అది సక్రమంగా ఉండదు కాబట్టి తత్వము తెలుసున్నవాడు ఒక కల్పనని చేసి ఆ కల్పనని వీళ్ళెత్తి మీ పారేయడం పారేస్తే వాడు ఆ కల్పనలో వాడు ముందుకు అడుగులు వేస్తాడు సరైన దిశలో అడుగులు వేస్తాడు ముందుకి అడుగులు వేస్తే వాడి టైం వచ్చినప్పుడు మనం ఒక కల్పనలో మనం ముందుకు వచ్చాము అని తెలుసుకుని వాడు కూడా ఆ కల్పనని కల్పనగా తెలుసుకుని విడిచిపెట్టేస్తాడు అందుగురించి ఆ తత్వం తెలుసుకున్నవాడు ఆత్మయే సర్వము అని తెలుసున్నవాడు ఎటువంటి ఆశంక పెట్టుకోకుండా మొహమాటం పెట్టుకోకుండా కల్పన చేసేప్పుడు కల్పన చేయించు ఇది కల్పన అని చెప్పాల్సి వచ్చినప్పుడు కల్పన అని చెప్పి కల్పయేతు సో విశంకిత సృష్టి సృష్టిని కల్పించారు ఇప్పుడు వేదంలో సృష్టి వాక్యాలు ఉంటాయి దీన్ని మీరు గమనించండి కల్పయేతు సో విశంకిత ఇది పెద్ద ప్రకరణం మీరు ఓ పిగ్గా దీన్ని ఉంటుంది నేను ఓపిద్ద చెప్పాల్సి కూడా ఉంటుంది దట్ ఆల్సో గోస్ విథౌట్ సేయింగ్ ఇప్పుడు సృష్టివాక్యముల యొక్క తాత్పర్యం ఏమిటి అని పెద్ద విచారం అండి బ్రహ్మసూత్రంలోనే కార్య విధానాధికరణము అని ఒక అధికరణం ఉంటుంది విధానము అంటే విరోధము అర్థం విపరీత గానం అని విరోధము ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి తైత్రీయంలో సృష్టి ఎలా ఉంటుంది ఆత్ముంది ఈ ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది ఆకాశం నుంచి వాయువు పుట్టింది వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి ఆపహ అప్పుల నుండి పృథివీ పుట్టింది అని వస్తుంది చాంద్రోజ్ఞంలోకి అక్కడే ఉంది సత్తుంది ఏమంటే సత్తు నుంచి తేజస్సు పుట్టింది తేజస్సు నుంచి ఆపహ అప్పుల నుంచి అన్నం అన్నం అంటే ఇప్పుడు అది కరెక్టా వచ్చేసింది చూడండి పేర్లు మారిపోయి తత్వాలు పుట్టినవి చెప్పడంలో అక్కడ ఐదు ఉంటే ఇక్కడ మూడు ఉన్నాయి అక్కడ ఆకాశం పుట్టి ఆకాశం నుంచి వాయువు పుట్టి తర్వాత అగ్ని పుట్టింది ఇక్కడ డైరెక్ట్గా తేజహ అంటే అగ్ని డైరెక్ట్గా అగ్నే పుట్టేసింది ఏమిటి వాటి ఇప్పుడు ఆ సృష్టి వాక్యం సృష్టి వాక్యం కరెక్టా తేడా వచ్చేసింది ఉపనిషత్తులోనే తేడా వచ్చేసింది మీరు ఐతిరేయం చూస్తే ఇంకో రకంగా ఉంటుంది మాండుక్యం ఉండకం చూస్తే ఇంకో రకంగా మాండుక్యంలో సృష్టి ఉంటుంది మొండటం చూస్తే ఇంకో రకంగా ఉంటుంది ఎక్కడ సృష్టి అక్కడ అదో రకంగా ఉంటుంది ఇంకా పురాణం దగ్గరికి వెళ్తే మతిపోతుంది అసలే మీరు సగం మతి మిగిలిన మతి అక్కడ పోతుంది ఇంకా వేదంలో ఎవేవో ఉంటాయి వేదంలో మీకు సంహిత వేదాన్ని వేదం వల్లించి వాళ్ళు మొట్టమొదట సంహితను మొదలు సంహితతో మొదలుపెట్టడం దక్షిణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంప్రదాయం తమిళనాడు అక్కడ బ్రాహ్మణ భాగంతో వాళ్ళు మొదలు పెడతారు మొత్తానికి ఎవరు మొదలుపెట్టినా ఎనభై రెండు పన్నాలు కవర్ చేసుకుని వస్తారు ఈ సంహిత మొదలుపెట్టడంలో మొట్టమొదటి మూడో అధ్యాయంలో మొదటి ప్రశ్నతో మొదలు పెడతారు అది ప్రజాపతి అకామయత ప్రజాసృజే ఏతి అని మొదలవుతుంది ప్రజాపతి గారు అంటే సృష్టికర్త ఆయనకి కోరిక కలిగింది అకామయత ఏమిటి కోరిక ప్రజాసృజే ఏతి సంతానాన్ని సృష్టిద్దాము అని కోరిక కలిగింది ఓకే మరి ఆయన ఏం చేశాడు ప్రజ స తపో తప్యత తపస్సు చేశాడు అంటే బాగా ఆలోచించాడు ఆలోచించి ఏం చేశాడు స సర్పాత ఇప్పుడు మీరు దాన్ని దాన్ని హ్యాండిల్ చేయండి వాక్యాన్ని అలా హ్యాండిల్ చేస్తాడు సర్పాలను సృష్టించాడు ఎందుకంటే సర్ప ముందు ముందు ఇంక ఏది లేనట్టు సర్పాలను సృష్టించాడా ఓకే మరి ఆ తర్వాత సద్వితీయమతప్యత ఆయనకే ఒళ్ళు మండింది సృష్టిది బాగులేదు సర్పాలు ప్రారంభంలో ఉన్నాయి రెండోసారి మళ్ళీ తపస్సు చేశాడు సవయా దుశ్యసరుజత ఈసారి కొంచెం బెటర్ పక్షులను సృష్టించాడు స మతప్యత మళ్ళీ మూడోసారి మళ్ళీ ఆలోచించాడు ఆలోచిస్తే ఈ సృష్టి ఇలా తప్పుతోంది తేడా వస్తోంది స ఏకం దీక్షితవాదము అనే మంత్ర సంఘము మంత్ర సముదాయం ఒకటి ఉంది అది బుద్ధికి తోచింది ఆ దీక్షితవాద మంత్ర సంఘాన్ని దర్శించి దాన్ని పఠించి ఆ తర్వాత సృష్టి చేస్తే దేవతలు సృష్టింపబడ్డారు అంటూ ఆ తర్వాత మనుషులు అలా వస్తుంది ఈ ఉపనిషద్వాక్యాలకి దీనికి అసలు ఏమన్నా పొంతనుందా అస్సలు పొంతండి ఇంకా బ్రహ్మాండ పురాణంలో సృష్టి ఒక రకంగా ఉంటుంది శివపురాణంలో ఇంకో రకంగా ఉంటుంది శివపురాణంలో సృష్టి శివుడు కైలాసంలో కూర్చుని ఉంటాడు ఆ బ్రహ్మానికి చూస్తారు ఏ బ్రహ్మాండాలని చూస్తారు ఆయన పరిగెత్తుకు వెళ్ళి సృష్టి చేయంటారు అది విష్ణువు ఏం చేస్తానంటే నేను విష్ణు సంగతి చూస్తాను నువ్వు పోయి సృష్టి చేయాలి అంటే ఆయన పోయి సృష్టి చేస్తాడు ఆడ సృష్టి సరిగ్గా చేస్తున్నాడు సూపర్వైజ్ చేయడానికి వెళ్ళి అని విష్ణు సుప్రమాయిస్తాడు ఇలా ఉంటుంది ఇంకా విష్ణు పురాణంలోకి వస్తే భాగవతంలోకి వచ్చారనుకోండి ఇంకో రకంగా విష్ణువును నిద్రపోతూ ఉంటాడు ఆయన నిద్రపోయే డేట్స్ తెలివి వచ్చే డేట్సు అన్ని మన రికార్డ్ చేసి పెట్టుకున్నారు దేవోత్న ఏకాదశి శయన ఏకాదశి దేవశయన ఏకాదశి నాడు దేవోత్న ఏకాదశి నాడు సమ్ ఆఫ్ ది మఠా పీపుల్ వాళ్ళు ఎంత గడబిడ చేస్తారంటే దేవుడు ఎదురుబోయడో అడుకులను తెలియచాడు తెలియచాడో ఏవో తెలియదు కానీ వీళ్లు మాత్రం ఊరంతా కూడా దద్దరిల్లిపోయేంత హడావిడి చేస్తారు ఆవిడ చాలా గడబడి చేస్తారు బాగా రిచువల్స్ వేవిడి చేస్తారు సో ఆయన నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే ఏదో అయిందని అలా అడుగుతారు ఏమి సృష్టి వాక్యాలు దీనికి ఏమన్నా అసలు ఒక వ్యవస్థ ఉందా వాట్ ఈజ్ ఆల్వ్ దిస్ అంటే దీని తాత్పర్యం ఏంటంటే ఈ వాక్యాలకి వేటికి కూడా సృష్టి యార్థమంగా జరిగిందని కానీ ఈ క్రమంలో జరిగిందని కానీ చెప్పడంలో తాత్పర్యం లేదు ఆ తాత్పర్యం అదే కానే కాదు ఇలాగే చెప్పాను మీకు కథ ఆ కథ చెప్పడంలో యథార్థంగా ఆవిడెవరో దగ్గర వచ్చేసి వీడికి జాకినెట్లు ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయిందినా యాసిన్ వండర్ ల్యాండ్ చెప్తారు అవన్నీ యథార్థంగా జరిగిపోయాయనా లేకపోతే శాంటా క్లాస్ వచ్చేసి అలా వచ్చే ఓ ఇచ్చేసి జాక్యనట్లు ఇచ్చి వెళ్ళిపోయాడని చెప్తారు అంటే నిజంగా ఇచ్చేసేదినా తాత్పర్యం అది కాదు సృష్టి వాక్యాలకి వేటి వేటికి కూడా సృష్టి యథార్థంగా జరిగిందని కానీ సృష్టిలో ఉండే క్రమం సత్యమని కానీ సృష్టింపబడ్డ జగత్తు సత్యమని కానీ చెప్పుట ఎందు తాత్పర్యము లేదు అదంతా కూడా కల్పనే ఎందుకండి కల్పన ఈ సృష్టి కల్పన యొక్క తాత్పర్యం ఏమిటి అంటే ఒక నీకు కనపడే నామరూపాత్మకమైన జగత్తు కంటే అతీతమైన తత్వము వండుగలదు అని వీడి మనస్సుని ఎదురుకుండా ఆకర్షణీయంగా కనపడే జగత్తు నుంచి లాగి కంటికి కనబడని నామరూపములకు అతీతమైన ఒకనొక తత్వాన్ని వీడి మనస్సులో ప్రతిష్ట అందుకోసం ఈ సృష్టి వాక్యాలు వచ్చాయి వీడు ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి బుద్ధిమంతుడైతే దేవుడు సృష్టించాడు దేవుడు ఎలా ఉంటాడు ఎలా సృష్టించాడు తన నుంచి సృష్టించాడా లేకపోతే మరో మెటీరియల్ ఏమైనా తీసుకొచ్చాడా అని ఇంకా వీడి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాలి మొదలుపెట్టి దాంట్లో ముందుకు వెళ్తే అల్టిమేట్గా ఆత్మస్వరూపంగా నిలిచి ఉండే స్థితికి చేరుకుంటాడు కాబట్టి ఊరికి ముందే దేవుడు లేదు దెయ్యం లేదు సృష్టి లేదు స్థితి లేదు లయం లేదు మరొకటి లేదు మరొకటి లేదు నువ్వు ఒక్కడే ఉన్నావని చెప్పి అనుకోండి వాడికి ఇంకా మళ్ళీ వీడి భయపెట్టుకురా అందుకోసం సృష్టి నిరూపించారు తప్ప వాస్తవంగా సృష్టి యొక్క యాథార్థ్యాన్ని ప్రతిపాదించడం కోసం సృష్టి నిరూపించలేదు మరి అనుకుంటున్నారు కల్పన అంతా కూడా కల్ప ఏ అలా కల్పించి పెట్టారు మన మరి స్వర్గం అని ఉంది కదా అదనమాట స్వర్గము కల్పన ఎందుకండి కల్పన అంటే దేహముతో పాటు నశించని ఒక ఎంటిటీ ఒక రియాలిటీ ఒక తత్వము కలదు అది అపరిచ్ఛిన్నము అని తర్వాత చెప్తాడు ముందు దేహాతిరిక్తమైన ఆత్మ కలదు అని చెప్పాలి అందుకోసం స్వర్గం ఉంది అని చెప్పాడు నరకం ఉందని ఎందుకు చెప్తాడు స్వర్గమే లేదంటుంటే నరకం మాత్రం ఎందుకుంటుంది మన హృదయమే నరకం కామక్రోధాదులు ఎక్కడ ఏ హృదయంలో భయం ఎక్కడ ఉంటుందో అదే నరకం అండ్ భయపడుతూ జీవించడం కంటే నరకం ఏముందండి సో మనసు లేని కొలువు చేయడం కంటే నరకం ఇంకా వేరే ఉంటుంది వీటి మనస్సు ఎక్కడో ఉంటుంది అక్కడ కొలువు చేస్తూ ఉంటాడు అదే నరకం అందుకంటే నరకం ఏముంటుంది ఇష్టం లేని పాఠంలో కూర్చోవడం కంటే నరకం వేరే ఉంటుంది మీ మనస్సు లేదు బలవంతంగా కూర్చోవలసి వచ్చింది అనుకోండి అదే నరకం అంతే అలాగే ఉంటుంది కాబట్టి నరకం అనేది అక్కడ తోట ఉందని అక్కడేమో గుండుగిల్లో ఆయిల్ కోసుకుని అడుగుని చెక్కపేళ్ళు పెట్టి మంటలు పెట్టి అలా రెడీగా పెట్టి కూర్చుంటారు అలా రాగానే దాంట్లో వారేస్తూ ఉంటారు అలాగే దాని కుంభీపాకము అని సో పర్గేటరీ అంటారు భావాలు ఇటు మళ్ళీ ఇటు వస్తున్నాయి ఇప్పుడు సో ఇదంతా అక్కడ వాళ్ళు పెట్టు కూర్చుంటారునే అనే నిజంగా పెట్టేసి కూర్చుంటారనా వాట్ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇట్ ఈస్ మీరు ఆలోచించండి ఏదో నా నాజీస్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లాగా ఏమి ఎస్టాబ్లిష్ంది చెక్కనూ గుండిగల్లో మరుగుతూ ఉంటాయి మరో చోట ఏమో అసిపత్రం అంటే ఆ అడవిలో చెట్లన్నిటికీ కత్తులే ఆకులు ఆ అడవిలో గురిపెట్టేస్తారు వాళ్ళు ఇటు తిరిగితే కత్తి కోసం పోతున్నా అటు తిరిగితే కత్తి ఇలాంటివన్నీ పెట్టుకుని ఇటువంటి గ్యాడ్జెట్స్ మోస్ట్ అన్యూజువల్ బియర్డ్ గ్యాడ్జెట్స్ అన్ని పెట్టుకుని కూర్చుని ఉంటారు అక్కడ సిద్ధంగా అలా వీళ్ళని పట్టేసుకుని ఎవళ్ళెవల వచ్చేసి పట్టుకుపోయి వాళ్ళకి అప్పచేపేస్తూ ఉంటారు ఈ పట్టుకెళ్ళి వాళ్ళు వీళ్ళు చేస్తే వీళ్ళకి పుణ్యమా పాపమా వాళ్ళ మాట కాబట్టి ఇదంతా కూడా అవిచారిత రమణీయంగా ఉంటుంది లోతుగా చూడనంతసేపు బాగానే ఉంటుంది లోతుగా చూడటం ప్రారంభిస్తే కుప్ప కూలిపోతుంది ఏమి మిగలదు కానీ దాన్ని ఎందుకు ఆ కల్పన ఎందుకు చేసినట్టు అధర్మాన్ని ఆచరించవు నువ్వు కర్మ చేస్తే నిన్ను ఆ కర్మబంధం నుంచి పైకి తీసుకుపోయిట్లా నీ ఆత్మతత్వం నీకు తెలిసి ఇట్లా కర్మ ఉండాలి కానీ నిన్ను మరింత బంధంలోకి పాడేసినట్లా ఉండకూడదు ఆ మాట ఊరికి ముందే వీడికి చెప్పామనుకోండి నరకం లేదు రాని లేదు కదా నేను ఎలాగో కర్తను కాదు కదా అని వీడు ఇష్టం వచ్చినట్టు అందు గురించి ప్రారంభంలో పాపం చేయకుండా ఉండటం కోసం సో వీడికి ఇటువంటి కల్పనలన్నీ కూడా చేస్తారు ఇంకా చాలా ఉంది దీంట్లో సో వీడు సంసారి నేను సంసారిని నేను సుఖిని దుఃఖిని అని బతుకుతూ ఉంటాడు బతుకుతూ ఉంటే వాటితోటి సుఖేమంటే నువ్వు సంసారిగా ఉండకమ్మా సంసారం కొంత తగ్గించుకో తగ్గించుకుని సాధకుడుగా బతుకు పిల్లలతోటి బిడ్డలతోటి జీవించాలి కానీ అదే సర్వం అని మాత్రం ఉంటుంది సంసార జీవితం నడుస్తూ ఉంటుంది ఎవళ్ళ స్థానంలో వాళ్ళు ఉంటారు చక్కగా ఇల్లు వాకిలి భోగాలు ఏవో పరిమితంగా మిత జీవనం ఉండాలి పరిమితమైన మోతాదులో ఏవో భోగాలు అవే ఉంటాయి అందరూ కాషాయంగా ఊళ్ళో ఊరిమీ పడితే భోగిం పెట్టి వాళ్ళు అది సమస్య కాబట్టి ఎవళ్ళ స్థానంలో వాళ్ళు ఉంటారు కానీ ఏమిటంటే మితజీవనం చేయటం అత్యవసరం చాలా ప్రధానం వారు నేను సంసారాన్ని నేను భోగాలు పో అనుభవించడానికే ఉన్నాను నేను సంపాదించుకుంటున్నాను అలా మొదలుపెట్టాడు అనుకోండి వాడు పతిత్తుడైపోతాడు వాడిని ఇంకా రిక్రీవ్ చేయడం సంభవమే కాకుండా ఎక్కడికో పడిపోతాడు వాడిని మీరు బయటికి తీయలేరు వాడు ఫార్టీ ఇయర్స్ సేపటికి బీపీ షుగర్ ఇలాంటివి పట్టించేసుకుని ఆ డాక్టర్లు తింటూ తిరుగుతూ భోగాలు తింటూ తిరుగుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు భోగాలు ఆరోగ్యం పోగానే డాక్టర్లు అలాగా ఆ రెండింటి మధ్యన తిరుగుతూ కాలక్షేమం చేసిస్తారు నిజంగా మనుషులు అలా తయారైపోతారు వాడు పతితుడు బరువు అయిపోతాడు ఇంట్లో వాళ్ళకు కూడా బరువు అయిపోతాడు ఇంట్లో వాళ్ళ పాత్ర పైకి అనలేరు అలాగే వాడితో సంత సతమతమవుతూ ఉంటారు కోఎగ్జిస్టెన్స్లో ఉంటారు మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ కోఎగ్జిస్టెన్స్ అలా నడుస్తూ ఆ స్థితిలో వాడికి వాడి నువ్వు సాధకుడవు కా అని చెప్తారు శిష్యుడవు కా శుశ్రూష చెయ్యి శ్రవణం చెయ్యి సాధకుడవైపో ధ్యాత వైపో అని చెప్తారు ఈ స్టేటస్లన్నీ యథార్థమా సాధకత్వము ఆత్మయందు కల్పితం కాదది కల్పితమే కానీ ఆ కల్పన వాడిని ఎత్తిని మీద పెడతారు సుశిష్ఠుడవి అనే ఒక కల్పనని వాడినెత్తి మీద పెడతారు సాధకుడవి అనే ఒక కల్పనని పెడతారు అలా ఎందుకు పెడతారంటే తెలిసే పెడతారు నేను గురువునైపోతానని పెట్టదు వారు సంసారం బరువు కొంత తగ్గించుకుని కొంత ఆధ్యాత్మ విద్య నేర్చుకుని ధ్యానమోది పవిత్రంగా జీవిస్తూ మితజీవనం చేస్తూ పైకొస్తాడని చేయడని చెప్పడం కోసం శిష్యో భవాన్ని వాళ్ళు ఎత్తి స్టేటస్ పెడతారు కానీ వీడు గురువైపోవడం కోసం కాదు వీడు గురువైపోవడం కోసం వాళ్ళెత్తి మీద శిష్యుడిని పెట్టేటంటే వీడో సంసారి వాడో సంసారి ఇప్పుడు ఒక సంవారి ఇంకో సంవసారి ఏమి ఉద్ధరిస్తాడు అర్థం ఉందా ఒక సంవత్సారి ఇంకో సంవసారి ఎలా ఉద్ధరిస్తాడు ఆ ఉద్ధరించడం అనుభూతి స్వరూపాచార్య రాశారు వాడేమో చిలక దోషి అని ఆ చిలక జోస్యం వల్ల దానివల్ల నేను ఉద్ధరింపబడతాను అనే ఒక ఆశతోటి నేను వెళ్ళి వాడి దగ్గర జోస్యం చెప్పించుకుంటూ వెళ్ళాను వాడు నా జేబులో ఉండే పది రూపాయల కాగితం ఎంత తొందరగా తన జేబులోకి వచ్చేస్తుందా అని వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు ఆ చిలకని ప్రేరణించి అదో కా కార్డు ఆ కార్డు చదివేసి నాలుగు మాటలు చెప్పేసి ఒక ఒక స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ ప్రకారంగా నాలుగు మాటలు చెప్పేసి వీడి పది రూపాయలు కూర్చేసుకుని వీడిని తోసేస్తే ఇంకొకటి వస్తాడని వాడు ఎదుర్కొస్తూ ఉంటాడు ఇప్పుడు వాడు వీడిని ఎలా ఉద్ధరిస్తాడండి వీడి పది రూపాయల కోసం కాఫీ కూర్చున్నవాడు వీడిని ఎలా ఉద్ధరిస్తాడండి హా ఎంత ఎమేజింగ్ థింగ్ ఇది అంటే గురువు శిష్య మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్కి తప్ప ఎందుకు పనికిరాదు కాబట్టి నేను గురువుననే కల్పన కాదు నువ్వు శిష్యుడనే ఒక కల్పన వాడి నెత్తినవి వేయడం ప్రారంభంలో మొదటి రోజుల్లోనే తర్వాత నువ్వు శిష్యుడు కదయా నువ్వు ఆత్మస్వరూపుడవు అని చెప్పేసి ఆ కల్పన కూడా మళ్ళీ తిప్పి చేయాల్సి కాబట్టి అది కూడా సం అనేది అపవాదం తర్వాత వీడు సాధకుడు వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు తెలుసుకుంటే ఏమిటవుతాడు సిద్ధుడవుతాడు సాధకుడు కాస్త సిద్ధుడైపోతాడు సో ఎంబీబీఎస్ స్టూడెంట్ కాస్త డాక్టర్ అయినట్టుగా ఇప్పుడు సాధకత్వము ఆత్మ యొక్క స్వరూపమా సిద్ధత్వము స్వరూపమా ఇది కాదు అది కాదు ఎందుకంటే కొత్తగా సిద్ధుడే అయింది ఏమీ లేనేలేదు వీడు ఎప్పటికీ సిద్ధుడే ఆ సత్యాన్ని వీడు తెలుసుకున్నాడు కాబట్టి ఈ అధ్యారోప అపవాద న్యాయము అంటారు నేను సంసారిని అనే అధ్యారూపంలో వాడు ఉంటాడు నాన్న సంసారిగా ఉంటూనే సాధకుడము కారా అని వాళ్ళెట్టి మీద సాధక అనే అధ్యారూపాన్ని చేస్తారు వాడికి ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత ఆ సాధక అనే అధ్యారూపం పోయి సిద్ధ అనే అధ్యారూపం వస్తుంది అదిపోతుంది ఎటువంటి అధ్యారోపాలు లేకుండా అన్ క్యారెక్టరైజ్డ్ ఒక నిర్విశేష ఆత్మచైతన్యం రూపంగా మిగిలిపోతాడు అది జీవన్ముక్తి అందుకోసం చేస్తామే కానీ ఇంక అక్కడ నుంచి ఈ స్టేటస్లన్నీ సత్యమని కాదు ఉదాహరణకి బ్రహ్మ సూత్రాలు ఉంది జన్మాద్యస్యత అని మొదలు పెడతాం ఈ జగత్తుకి సృష్టి స్థితిలయములు ఏ పరమాత్మ వల్ల అవుతున్నాయో ఆ పరమాత్మయే పరబ్రహ్మ అని చెప్తాం అక్కడ మా తాత్పర్యం సృష్టి స్థితిలయములు సత్యమును నిరూపించుట కానే కాదు అదాత్పర్యం కానే కాదు వాస్తవంలో ఆ సృష్టి స్థితిలములన్నీ కూడా అవన్నీ కూడా వివర్తములు తప్ప అవి సత్యములు కానే కాదు సత్యము ఒక్క బ్రహ్మాత్మ తప్ప ఇంకేదీ కానే కాదు ఆ బ్రహ్మాత్మ సత్యమని చెప్పే మార్గంలో ఇవన్నీ కల్పనలు చేసి చేసి చేసి ఆ కల్పనలు అన్నింటిది మేమే మళ్ళీ త్రోసిపుచ్చేసి వీణ ఆత్మస్వరూపుడుగా నిలబెట్టడం కోసమే చేస్తాం తర్వాత అసలు మీకు ఇంకొక సంగతి చెప్పేసి ఈ రోజు పాఠం ముగిస్తాను సృష్టి ప్రళయముల చర్చ ఎందుకు చేస్తామంటే సాధకుడికి సంసారం మీద విరక్తి పుట్టడం కోసం చేస్తాం అందుకోసం సృష్టి ప్రళయం ఈ సృష్టి చేసేట్రా ప్రళయంలో పడుతుంది పుట్టింది గిట్టుతుంది నువ్వు దీన్ని ఇదంతా సత్యం అంది అని వెంట పడకని అందుకోసం చేస్తారు సృష్టి ప్రళయములు అంతటి బ్రహ్మదేవుడు సృష్టించిన ఇంత జగత్తు కూడా బూడి అయిపోతుంది హుళక్కి అయిపోతుంది ఇంకా నీ బతుకు ఎంతటిది చూసుకో కాబట్టి ఈ వైరాగ్యం తెచ్చుకో అందుకోసం చేస్తారు అంతేగాని ఒక ఆయన అక్కడ కూర్చుని ఎక్కడ చోట్లేనట్టు ఆ కలవ కలువలో కూర్చుని ఏదో దండం హోట పట్టుకుని ఇలా ఇలా చేసి ఇవన్నీ ఏదో చేసేయడం నిజంగా అదేదో చేసేసేయడమే అందుకోసం కానే కాదు ఈ కల్పనలన్నీ మరి ఇలా కల్పిస్తాం మ్యామ్ అవిశంకిత మాకేమీ శంకేమీ లేదు ఎనీ నథింగ్ గతకైనా స్టాప్ అస్ ఆ సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క బట్టి కల్పనలు చేస్తాం మ్యామ్ చెయ్యాలి కల్పయే సో ఇంకా అప్పుడే వాక్యం పూర్తి కాలేదు మల్డీక్లాస్లో దేనిపూర్ ఓం పూర్ణనమద పూర్ణ ఇద ఓం నమ పూర్ణమ్య పూర్ణస్య పౌర్ణమా దాయ ఓం